కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో పన్నెండవ చాప్టర్ నేనెరిగిన డెబ్బై ఐదు సంవత్సరాల కూచిపూడి మొక్కాలు శతాబ్దం క్రిందట కూచిపూడి నృత్యమంటే ఒకరి పేరే ముఖ్యంగా చెప్పుకునేవారు అది తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిఠాపురం వాస్తవ్యురాలు పెండియాల సత్యభామ నా చిన్నప్పుడు నేను చూసిన మొదటి కూచిపూడి డాన్సు సత్యభామగారిదే ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఇప్పటికీ మరువురనిది సత్యభామా సత్యభామ భామా నామధేయురాలు భామాకలాపం గొల్లకలాపాలకు పెట్టింది పేరు ఆ రోజుల్లో నాకు తెలుసున్నంతవరకు విప్ర వినోదులు పగటి వేషగాళ్ళు వీధి భాగవతులు మాత్రం ఇంటింటికీ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసేవారు విప్ర వినోదులు మ్యాజిక్ కూడా చేసేవారు పగటివేషగాళ్ళు సీతారామలక్ష్మణ్లు శివపార్వతులు ఆంజనేయులు మొదలైన వేషాలు వేసుకుని వచ్చేవారు వీధి భాగవతులు అర్ధనారీశ్వరుడు శివతాండవం కృష్ణుడు భామా సంవాదాలు సత్యభామ నృత్యం మొదలైనవి ఆడేవారు వీరందరూ కొన్ని ముఖ్యమైన ఇళ్లకు వచ్చి ప్రదర్శించి ఇచ్చిన పారితోషికం తీసుకుని వెళ్ళేవారు వీళ్లలో చాలామంది కూచిపూడివారే భోగం కూడా కొందరు కూచు కూచిపూడి నృత్యాన్ని లైట్గా ఆడేవారు అది కూచిపూడి డాన్సు అనిపించేది కాదు ముఖ్యంగా సామిరారా యదువంశ సుధాం భుదిచంద్ర అనే పాటని మేళాల్లో పాడుతూ డాన్స్ చేయడం నా చిన్నతనంలో చూశాను పిఠాపురంలో ఏటేటా జరిగే కుక్కుటేశ్వర స్వామి రథోత్సవం వేడుకల్లో కలాపానికి పేరెక్కిన పెండ్యాల సత్యభామ యొక్క గొల్ల కలాపం లేదా భామా కలాపం తప్పకుండా ఉండేది చిన్న ఊరైన పిఠాపురంలో పొన్నాడమందబైలే ఆ ఊరి ఆడిటోరియం ఆ బయలులో ఒక ప్రక్కగా ఎక్కువ ఎత్తులేని తెరగట్టేవారు తెరకిరివైపులా పెద్ద కాగడా దీపాలు అమర్చేవారు సాంబ్రాణి గుగ్గిలం పొగలతో ఆ బయలంతా ఘుమఘుమలాడేది రాత్రి భోజనాలు చేసి తీరుబడిగా తొమ్మిది గంటల దగ్గర్నుంచి ఆ ఊరందరూ అక్కడికి చేరుకునేవారు పది పదిన్నరునుంచి వినాయకుడు మొదలగు అందరూ దేవుళ్ల స్థుతులు అయ్యాక సూత్రధారుడి ప్రవేశము ప్రవేశ దరువులు పూర్తయ్యాక బంగారపు రంగు అట్టమీద డాకు డాకురేకులు చెంకీలతో కెంపులు పచ్చలు పొదిగినట్టు అందంగా అమర్చబడిన జడగంటలతో కూడుకున్న దీర్ఘమైన వాలు జడని తెర మీద వేలాడదీసేవారు అప్పటికే ఏ పదకొండో పన్నెండో అయ్యేది రాజావారి కోటగుమ్మం వద్ద గంటలు కొట్టడం వల్ల తప్ప అంత టైం అయినట్టు తెలిసేది కాదు అప్పుడు జడవృత్తాంతం మొదలయ్యేది ఆ నృత్యం గంటకు పైగా పట్టేది అప్పుడు చీకటిలో మెరుపులా ఎక్కడ్నించి వచ్చేదో భామనోయమ్మా అని తనే పాడుకుంటూ వంతపాట కాళ్ళు అనుకరిస్తుంటే భామ ప్రవేశించేది ఆ రోజుల్లో మైక్స్ లేకపోయినా సత్యభామ గాత్రం ఆ బయలులో కూర్చున్నవారికే కాక దాదాపు ఊరందరికీ వినిపడేది ఆ గొంతులో అంత ఘనత్వం ఉండేది సత్యభామ మంచి భారీ మనిషి ఆవిడ పదవిన్యాసాలకి పొన్నాడమంద బయలంతా భూకంపం వచ్చినట్లు దదరిలేది అప్పటి సత్యభామ అలంకరణ ఈ విధంగా ఉండేది కాళ్లకు పారాణి ముఖానికి పసుపురంగు కాటుక నిలువైన నామంబుట్టు పాపిటి పిందిరి సూర్యుడు చంద్రుడూ కాక చివంత నిండే ఆభరణమేదో పెట్టేది దానిని కర్ణాభరణమంటారేమో ప్రక్కన చేతికి వంకీలు దండకడియాలు మువ్వల వంకీల వడ్డాణం వెనకాల కచ్చతో కొంచెం పొట్టిగా కట్టిన చీర కాళ్లకు కడియాలు పంజాపట్టీలు గజ్జలు నవరత్నాలతో పొదగబడ్డట్టు కనపడే డాగురేకుల పన్నెండు జడగంటలతో కూడుకున్న కుప్పెల జడని తగిలించుకునేది ఈ రూపంలో పెండ్యాల సత్యభామ కాస్త స్థానం నరసింహారావు గారి ఆడవేషంలోలాగా కనపడేది గౌడగాత్రంతో పాడుతూ ఆడుతూ హావభావాలు ఒప్పిస్తూ అద్భుతంగా నృత్యం చేసేది ఆమె యొక్క పాండిత్యం క్రియేటివిటీ సమయస్ఫూర్తి వాక్చాతుర్యం గొల్లకలాపంలో కనబరిచేదని చెప్పుకునేవారు నేను ఐదారేళ్ల పిల్లని సరిగ్గా వామవేషం వచ్చే వేళకి నాకు నిద్రపట్టేది మా అమ్మమ్మ ఒళ్ళునో మేనత్త వాళ్ళునో పడుకుని నిద్రపోయేదాన్ని కళాపం పూర్తయ్యేటప్పటికి తెలతలవారుతుండేది పెండ్యాల సత్యభామ తన నృత్య ప్రదర్శన ముగిశాక ఆ వేషంతోటే నాలుగు చోట్లకి వెళ్ళి అక్కడ సేపు డాన్స్ చేసి పారితోషికాలు పుచ్చుకునేది మొదటిది పిఠాపురం మహారాజా వారి దివాణం తరువాత దివానుగారిల్లు ఆ పైని గురువుగారిల్లు ఆఖరు ఇల్లు మామయ్య శాస్త్రతి మమ్మల్ని ఆప్యాయంగా వరసలు పెట్టి మా నాన్నగారిని తమ్ముడు అని నన్ను మేనకోడలా అని పిలిచేది దీనికో కారణం ఉంది మా ఆమె మా బంధువులొకరికి పుట్టింది అంటారు సత్యభామకి నేనంటే ముద్దు రాత్రి నీ డాన్స్ చూడలేదు నిద్రపోయాను ఆ డాన్సులాడి చూపించవా అంటే తక్షణం ఆడి మా కాఫీ పలహారాలు అయ్యాక మా అమ్మ ఇచ్చిన చీర రవికిలు గుడ్డ తీసుకుని వెళ్ళేది ఆమె చేసిన రెండు డాన్సులు రంగయ్య రంగయ్య గోపాలుడేమన్నాడే బ్రాహ్మణుడైతే శరణుజొచ్చద బ్రహ్మవిలాసము తెలుపరయ్యా నా కళ్ళక్కట్టినట్లున్నాయి ఆమె వెళ్లిపోగానే ఈ పాటలు నేను అనుకరించి పాడి ఆడేదాన్ని మా అమ్మమ్మ మొదలైనవారు అయ్యయ్యో వద్దే అలాగా ఆడకూడదు తప్పు అని వారించేవారు నాకో కూచుపూడి డాన్సర్ పుట్టబోతుందని ఎవరైనా అనుకున్నారా ఆవిడే మా రత్నపాప పంతొమ్మిది వందల నలభై నేను మద్రాసు రేడియోలో మ్యూజిక్ కంపోజర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగారిని కలవడం తటస్థించింది రోజూ మా ఇంటికొచ్చేవారు ఆయన వద్దనున్న ఎన్నో నృత్య నాటికల్ని పాటల్ని కాస్త రిఫార్మ్ చేసి ఆచంట జానకి రామ్ గారు ప్రొడ్యూసర్గా ఉన్న రోజుల్లో నేను పాడి రేడియోలో ప్రసారం చేశాను అలనాడు కూచిపూడి నృత్యంలో పేరెక్కిన వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగారు వారి కుమారుడు జగన్నాథ శర్మగారు చింతా కృష్ణమూర్తి వేదాంతం రాఘవయ్య గారు వెంపటి పెదసత్యం పశుమర్తి కృష్ణమూర్తి వేదాంతం సత్యనారాయణ కోరాడ నరసింహారావు దూడల శంకరయ్య వెంపటి చినసత్యంగారు నటరాజ రామకృష్ణగారు ప్రముఖుల నృత్యం చూసే అదృష్టం నాక్కలిగింది కూచిపూడి మూలపురుషుడు పునాదులు వేసినవాడు శ్రీ సిద్ధేంద్రయోగి పద్నాలుగో శతాబ్దం వాడు కూచిపూడివారు కొందరు తంజావూరు వైపు వలసపోయారు వారిది తంజావూరు భరతముని కూచిపూడిలో ఉన్నవారిది కూచిపూడి భరతముని అని పిలువబడేది తర్వాత దేశకాల పరిస్థితుల్లో మార్పు వచ్చింది సోలో డాన్సులు కాకుండా డ్రాన్స్ డామాలే ఎక్కువ ఆడేవారు మగవారే ఆడవేషాలు కూడా వేసేవారు కొందరు దేవదాసీలు మాత్రం ఈ కూచిపూడి నృత్యాన్ని కోవిల్లోనూ రాజస్థానాల్లోనూ ప్రదర్శించేవారు ఇరవయ్యో శతాబ్దం మధ్యలో చాలామంది ఫ్యామిలీ గర్ల్స్ కూచిపూడి అభ్యసించడం మొదలుపెట్టారు కూచిపూడి నృత్యాన్ని సోలో డాన్సులుగా క్రమపద్ధతిలో పద్ధతిలో ప్రదర్శించే విధానాన్ని ప్రవేశపెట్టినవారు వెంపటి కూచిపూడి నాట్యంలో పేరెక్కిన చాలామంది ప్రముఖులు మద్రాసు చేరుకుని సినీ ఫీల్డ్లో డాన్స్ డైరెక్టర్లయ్యారు కూచిపూడి డాన్సును ప్రచారం చేసి పైకి తీసుకొచ్చిన వారు బందా కనకలింగేశ్వరరావు గారు ఆయన కృషి అమోఘం కూచిపూడి ఇప్పుడు తన సోదర క్లాసికల్ డాన్సస్ భరతనాట్యం కథ కథాకళ్ళీలతో ఏమాత్రం తీసిపోదని విదేశాల్లో కూడా నిరూపించుకుంది నా దృష్టిలో భరతనాట్యం కూచిపూడి రెండూ రెండు కళ్ళలాంటివి దేని విలువదాందే చేసే విధానాలే వేరు అంతే మనిషికి రెండు కళ్ళూ ముఖ్యమే కదా సంగీతంలోనూ ఇంతే కర్ణాటక సంగీతం హిందుస్థానీ సంగీతం పాడే విధానాలు వేరు కాని రెంటికి సప్తస్వరాలు ఒకటే కదా కీర్తి శేషులు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఎంతో అభిమానంతో నా భామవి నువ్వే అంటూ నన్నెన్నుకుని నాకు నేర్పాలనుకున్న ఆంధ్రుల అభిమాన నృత్యం నేను నేర్చుకోలేకపోయినా నా కుమార్తె రక్తపాపలో చూసి ఆనందిస్తున్నాను